తిరుమల లీలామతం పద్నాలుగవ పరమాత్మ ఎందుకు ఈ క్షేత్రంలో విశేష సన్నిధానంతో ఉన్నాడు ఈ ప్రశ్న సనకాది మహామునులు సూత మహర్షిని అడుగుతారు వైకుంఠానికి సమానంగా ఈ వెంకటాచరణలో భగవంతుడు ఎందుకు ఉన్నాడు అని ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం తలపెట్టారు ఆ సమయానికి నారదులు అక్కడికి వచ్చి వారిని ప్రశ్నిస్తారు మీరు ఎవరి గురించి ఈ కర్మ చేస్తున్నారు కర్మఫల సమర్పణ ఎవరికి చేయాలి మీ యజ్ఞభోప్త ఎవరు సర్వకర్మ సమర్పణ ఎవరికి చేయాలి అటువంటి సర్వోత్తముడు ఎవరు అంతే ఆ ఋషులలో విశేష చర్చ మొదలయం ఋషులకు జ్ఞానం లేదని అర్థం కాదు లోకరక్షణార్థం ఇదొక నిమిత్తం చేసుకుని విష్ణు సర్వోత్తమత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నం మన పరిస్థితిని సూచించడానికి ఇటువంటి ప్రశ్న ఇటువంటి చర్చ ఎందుకంటే ఈ సందేహం వారికి కాదు మనందరికీ మనంద్రం ఈ రోజుల్లో ఎన్నో దానాలు చేస్తాం సత్కర్మలు చేస్తాం యజ్ఞాలు చేస్తాం వీటన్నిటిపైన డబ్బు ఖర్చు చేస్తాం ఎందుకు చేస్తున్నామన్న విషయం ఎంతవరకు ఆలోచిస్తాం మనకు తత్వం శాస్త్రం ఎంత తెలుసు కామ్యఫలం కోసం చేసే వాటిని వదిలేయండి ఏమి ఆశించకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సజ్జనులకు నిజమైన తత్వం తెలియాలని మహత్మలు ఇలా చేస్తారు నారదుడు అడిగిన ప్రశ్నకు మహర్షులు తీవ్రంగా సమాధానం కోసం చర్చించి వారిలో ముఖ్యుడైన భృగు ఈ విషయం పరిష్కారం చేయవలసిందిగా ప్రార్థిస్తారు ప్రపంచంలోని మొదటి వన్ మ్యాన్ కమిషన్ భృగు ఆయన ఎవరు సర్వోత్తముడు ఎవరు సర్వకర్మకర్త సర్వకర్మ అన్న విషయం నిర్ణయం బయలుదేరి ముందుగా సత్యలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో ఏకాంతంలో ఉంటాడు భృగు మహర్షి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు బ్రహ్మ గమనించనట్లు ఉంటాడు బ్రహ్మదేవుడు మహాజ్ఞాని జీవోత్తముడు భగవద్చ్ఛ అతనికి తెలుసు ఈ ప్రక్రియ విష్ణు సర్వోత్తమత్వ నిరూపణికే అని అది ఈ ఋషి ద్వారానే జరగాలని తెలుసు అందుకే ఏమీ చూడనట్లు ఉంటాడు మనకన్నా యోగ్యులైన పెద్దవారి దగ్గరకు వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారము లేదా ప్రణామము చేయడం కర్తవ్యం అలా చేసినప్పుడు దాన్ని కృష్ణార్పణం చేయడం ఆశీర్వదించడం పెద్దవారి కర్తవ్యం నమస్కారం చేయడం చిన్నవారికి ఎంత ముఖ్యమో ఆశీర్వదించడం నమస్కారం అందుకున్నాం పెద్దవారికి అంత ముఖ్యం అన్నది ధర్మం అందుకే ఇంత చిన్న విషయం కూడా తెలియదా బ్రహ్మదేవునికి అని తలచి బ్రహ్మదేవునికి శాపం ఇస్తాడు బ్రహ్మని లోకంలో నీకు మూర్తి పూజ లేకుండా ఉండని అని అందుకే ఎక్కడా మనం బ్రహ్మదేవుని దేవాలయాలు చూడం ఒక్క తప్ప పుష్కర్లో బ్రహ్మ మహాయజ్ఞం చేశాడు దానికి గుర్తుగా ఒక చిన్న బ్రహ్మదేవాలయం పుష్కర సరస్సు ఉన్నాయి అదే వాయుదేవుని విషయం ఎందుకంటే బ్రహ్మ వాయువులు ఒకే కక్షలోని జీవోత్తములు వాయుమూర్తే భావి కల్పంలో బ్రహ్మ పదవికి వస్తారు అంటే ఈ కల్పంలోనే బ్రహ్మదేవులే పూర్వకల్పంలో వాయుదేవుడు ఆయనే ఆంజనేయుడు ఎక్కడ చూసినా హనుమంతుని ఆంజనేయుని వాయుమూర్తి ఆలయాలే మూర్తి లేని గ్రామం కనపడదు అటువంటిది తర్వాత కల్పంలో బ్రహ్మగా వచ్చినప్పుడు మూర్తి పూజయే లేదు బ్రహ్మకు అలా శాపం ఇచ్చి కోపంతో భృగు ఋషి కైలాసానికి మహారుద్రిని దగ్గరకు వెళ్తాడు దేవితో త్రినేత్రుడు ఏకాంతంలో ఉంటే భృగు ఋషి వచ్చి నమస్కారం చేస్తాడు శివుడు మహాజ్ఞాని మనోనియామకుడు భృగు ఋషి మనసులో ఏముందో ఈ మనోనియామకునికి తెలుసు తాను గొప్ప విష్ణుభక్తుడు విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన ఈ ఋషి ద్వారానే జరగాలన్నది ఆయనకు తెలుసు అందుకే ఋషి ఆగమనాన్ని గమనించనట్లు నటించాడు కోపోద్రిక్తుడైన భృగు ఋషి శివునికి కూడా శాపం ఇస్తాడు మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంతుడువై ఉన్న నీవు సర్వోత్తముడు కాదు లోకంలో నీ మూర్తి పూజ బదులు లింగ పూజ మాత్రమే జరగని అని ఇప్పుడు మనం శివాలయంలో చూసే శివలింగాలు తర్వాత కాలంలోనిది భృగు శాపం వలన శివునికి జరిగే లింగం చూడాలంటే దేశంలోని అతి ప్రాచీన ఆలయం గుడి చూడాలి అది రేణుగుంటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి ఈసారి ఆలయానికి వెళ్ళి భృగు శాపం ఏమిటో చూడవచ్చు భగవదీచ్ఛగా బ్రహ్మరుద్రులు తమకన్నా తక్కువ వాడైన భృగు ఋషి శాపాలని స్వీకరించారు యోగ్యతకు మించి సంపాదించిన పుణ్యం భృగు ఋషికి నాశ్యమవ్వాలని భగవతీచ్ఛ తెలిసిన వారు భగవతీచ్ఛకు అనుగుణంగా ప్రవర్తించారు కైలాసం నుండి భృగు వైకుంఠానికి చేరుకుంటాడు వైకుంఠంలో కూడా అదే పరిస్థితి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉండి మహర్షి రాకను గాని అతను చేసిన సాష్టాంగ నమస్కారం గానీ గమనించినట్లు ఉంటాడు అంతే రెండు లోకాల్లో పరిస్థితి చూచి ఇక్కడ మళ్ళా ఈ అనుభవంతో త్రినేత్రుడైన ఈ ఋషి క్రోధాంధుడే విష్ణు వక్షస్థలంపై తన కాలితో దంతాడు అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి మృగు ఉపచారాలు చేస్తాడు అతి కాఠిన్యమైన నా దేహాన్ని తగిలి మృదువైన మీ పాదానికి ముక్తి కలిగిందేమో అని పాదాలు ఒత్తి ఉపశమనం కలిగిస్తాడు లక్ష్మీదేవిని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు మహర్షి పాదోత్వం జల్లు జల్లుకుని తన మందిరమంతా వైకుంఠమంతా జల్లిస్తాడని పురాణం చెప్తోంది సద్బ్రాహ్మణుని పాదధూ చాలు సర్వపాప పరిహారానికి సర్వసంపదలు కలగడానికని పురాణ వచ్చును కృష్ణుని కథ మనం చాలా మంది వినే ఉంటాం ఎక్కడా గ్రంథాల్లో లేకపోయినా ప్రవచనకారులు తరచు చెప్పే కథ ఒకనాడు ద్వారకులో శ్రీకృష్ణుల వారు పూజ నారదుడు అక్కడకు వచ్చాడు సర్వోత్తముడైన నీవు పూజ ఎవరికి చేస్తున్నావో తెలుసుకోవాలని ఉంది అంటాడు కుతూహలం తీర్చడానికి శ్రీకృష్ణుడు నారదునికి తన పూజ పెట్టే విప్పి చూపిస్తాడు పెట్టెలో ఇంకొక పెట్టె అందులో ఇంకొక చిన్న పెట్టె చివరికి ఒక బుల్లి పెట్టె అందులో కొంత మట్టి ఇదేమిటి అని నారదుడు ప్రశ్నిస్తే ఇది సద్బ్రాహ్మణుడైన నా భక్తుల పాద అని చెప్తాడు శ్రీకృష్ణుడు కాలిలో మూడవ కన్ను శాంతపడిన భృగుమునికి పాద చేసేటప్పుడు ముని పాదాలలో ఉన్న నేత్రాన్ని విష్ణువు చిరిపివేశాడని దానితో మునికి జ్ఞానంతో వచ్చిన మదాంధకారం తొలిగిపోయిందని కథ విష్ణువే సర్వోత్తముడని భృగు మహర్షి నిశ్చయిస్తాడు భూలోకానికి తిరిగి వచ్చి తన నిర్ణయం కోసం వేచి ఉన్న ఋషి మునులకు శ్రీ మహావిష్ణు సర్వోత్తముడని ఆ తర్వాత లక్ష్మీదేవి అని ఆమె తర్వాత బ్రహ్మవాయువులని వారి తర్వాత వారి భార్యలు సరస్వతి భారతీదేవులని వారి తర్వాత గరుడ శేష రుద్రులు ఆ తర్వాత శ్రీకృష్ణు షణ్మహర్షులు రుక్మిణి సత్యభామ కాక ఇతర పదహారు వేల మంది కాక మిగిలిన ఆరుగురు భార్యలు జాంబవతి కాళింది మిత్రబింద నీల భద్ర లక్ష్మణులు ఆ తర్వాత సేపర్ని వారుని పార్వత ఆ తర్వాత ఇంద్ర కామ ఇలా మానుషోత్తముల దాకా మోక్షయోగ్యులైన జీవులు ముప్పై కక్షలలో ఉన్నారని అటువంటి తారతమ్యమే దైత్యులలో కూడా ఉన్నదన్న శాస్త్ర రహస్యాలను ఋషిమునులకు తెలుపుతాడు అందుకే భగవద్రాధన చేసేటప్పుడు పరివార సహితంగా ఆరాధించాలి అలా చేసేటప్పుడు వారి వారి యోగ్యతలను బట్టి తారతమ్యానుసారంగా వారిని ఆరాధించాలి భృగు మహర్షి విష్ణు సర్వోత్తమత్వాన్ని నిరూపించాడే గాని ఆ ప్రక్రియలో చాలా నష్టపోయాడు బ్రహ్మరుద్రులకు శాపాలనిచ్చి వేల సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యం నష్టం చేసుకుంటాడు విష్ణు అక్షస్థలాన్ని తనని పాపానికి అవసర జన్మ వస్తుంది కాలనేమి కంసునిగా అవతారం చేసినప్పుడు అతనిలోని జీవద్వయావేశం భృగునిది కంసునిలో ఉండి తనకు సరిపడని భగవద్వేష నరకాన్ని అనుభవిస్తాడు ఆ పాప ప్రభావం ఎంతంటే శ్రీకృష్ణుడు అవతారం చాలించేటప్పుడు ఒక వ్యాధుని బాణానికి గురవుతాడని భాగవత పురాణం చెప్తుంది ఈ భృగురుషే ఆ వ్యాధుడు అలా భగవద్ద్రోహిగా బతగాల్సి వచ్చింది కానీ భగవంతుడు కరుణామయుడు భక్తుడు ఆవేశంతో క్షణిక అజ్ఞానంతో అసురావేశంతో చేసిన తప్పులు క్షమించేస్తాడు పశ్చాత్తాపం అచంచలమైన భక్తి ఉంటే చాలు మోక్షాన్నే ఇస్తాడు చూడకుండా తనను బాణంతో కొట్టి పశ్చాత్తాపంతో కుములిపోతున్న వ్యాధునికి తనను వక్షస్థలంపైత నిన్న భృగునికి అంటే వ్యాధునికి మోక్షం ప్రసాదించాడు